ఈ ప్రశ్న చెప్పగానే అందరూ ఏమంటారు అయితే నేనంతా వదిలేసి ముక్కు మూసుకుని అడవిలో చెట్టు కింద కూర్చుంటాను ఎంతసేపు కూర్చుంటావు కాసేపు కానీ ఆకలిస్తుంది మళ్ళీ ఆకులో పళ్ళు అలములో కంద కందమూరాలు ఏరుకోవాలి తినాలి దాహం సరే ఏ సెలవులో నీళ్ళో తాగాలి సరే తాగేవు తర్వాత ఆహా ఆ కొండ బాగుంది ఆహా ఈ ప్రకృతి బాగుంది ఆహా ఆ చల్లదనం బాగుంది ఆహా ఈ వేడిదనం బాగుంది ఆహా పండ గుహలో బాగుంది ఆహా పక్షులు బాగున్నాయి ఆహా క్రిమికీట కాదులు బాగున్నాయి రాత్రి అయింది పెద్ద పెద్ద దోమలు కొట్టడం మొదలు ఏం చేద్దాం ఇప్పుడు పులులు సింహాలు చెరించడం మొదలుపెట్టినాయి పాములు తేళ్లు మంట్ర గబ్బలు చెరించడం మొదలు పెట్టినాయి చెమ్మ చీకటి ఏ దీపం లేదు ఏ రకమైన ఇంటర్నెట్ లేదు ఏ సెల్ఫోను లేదు అడవిలోకి వెళితే తెలుస్తుంది భూగర్భంలోకి వెళ్ళినా తెలుస్తుంది భూగర్భంలో కూడా చిమ్మ చీకటే ఉంటుంది కళ్ళు కన్ను పొడుచుకున్నా అసలు నువ్వు ఉన్నావు అనేదాన్ని డౌట్ వచ్చేస్తున్నప్పుడు నీకు ఎందుకని నువ్వు ఉన్నానని చెప్పడానికి ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు ఎన్ని అయితే ఉన్నాయో అవేవి అడవిలో లేవు అవేవి భూగర్భంలో కూడా లేవు గాలి లేదు నీరు లేదు ఆహారం లేదు ఏమీ ఉండదు అనుభవం పొందాలండి ఇది తప్పక మానవులందరూ సాధకులందరూ ఈ అనుభవాన్ని పొందాలి ఎవ్వరూ లేకుండా ఏ ఆధారము లేకుండా ఏ ప్రకాశం కూడా లేకుండా చిమ్మ చీకటి కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి ఇది అనుభవం అయినప్పుడు తెలుస్తుంది ఆహా ఇప్పుడు ఇంట్లో ఉంటే ఎంత సుభంగా ఉన్నాను ఒకసారి వెళ్ళి రావాలి ఈ వెళతానన్న వాళ్ళని ఎవరిని ఆపకూడదండి అందుకే ఒకసారి వెళ్ళి రమణాలు వెళ్ళి మనం రమణ కళ వాడే వచ్చేస్తాడు ఎందుకని ఇక్కడ ఇంట్లో హాయిగా సుఖంగా సమయానికి ఆహారం ఉంది సమయానికి ప్రా అన్ని సుఖాలు ఉన్నాయి సమయానికి నిద్ర ఉంది సమయానికి అన్ని అందుబాటులో ఉన్నాయి ప్రకాశం ఉంది ఆ ప్రాణవాయువు ఉంది అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు అన్ని సౌఖ్యాలు ఉన్నాయి ఒక్కసారి అడవికి కానీ భూగర్భానికి కానీ వెళితే తెలుస్తుంది ఈ సౌకర్యాల యొక్క లేమితనాన్ని అనుభవిస్తే అప్పుడు తెలిసి వచ్చేస్తుంది సన్యాసం అంటే అంత కష్టమో సన్యాసం అంటే అందరికీ చాలా సులభంగా అనిపిస్తూ ఉంటుందండి నేను వదిలేస్తాను నేను వదిలేస్తానన్న వాడిని అందరు నాకు నవ్వు వస్తూ ఉంటుందను వదిలేస్తానన్న ప్రతి దేన్ని వదిలేయాలో తెలియక వదిలేస్తున్నాడు ఆ జ్ఞానంలో బహిర్ముఖాన్ని వదిలేస్తే ఏమిటవుతుంది సొరకాయ బుర్రే నీ ప్రపంచం అవుతుంది మంచినీళ్ళు తాగడానికి ఎండిపోయిన సొరకాయడు దారిలో కనపడింది అడవిలో వెళ్ళేటప్పుడు సరే ఒట్టి చేతితో నీళ్ళు ఏం తాగుతాను దాహం తీర్చుకోవాలంటే నాతో పాటు ఈ సొరకాయ ఉండాలి కదా అని ఈ సొరకాయని కోసుకున్నాడు ఆ లోపలంతా డొల్లంతా పడేసాడు పడేసి ఆ సొరకాయ బొర్రతో మంచిగా నీళ్లు తాగాడు అలాగే అక్కడ వదిలేయొచ్చుగా వదిలేయడు ఈ సొరకాయ బొర్రతో నీళ్లు తీసుకుని నేను వెళుతూ ఉంటే దా మార్గ ఎక్కడైనా దాహం వేస్తే ఉపయోగపడుతుంది అనుకున్నాడు ఆ సొరకాయ బొర్రలో నీళ్లు పట్టుకున్నాడు ఎండిన సొరకాయ బుర్ర కదా అది ఎంతసేపు ఉంటాయి నీళ్లు అది తడిసేంత వరకు ఉంటాయి నీళ్లు కాసేపట్లో ఆ సొరకాయ బొర్ర విచ్చుకుపోయింది కాస్త నేల అయ్యో నా సొరకాయ బొర్ర పోయింద్రాబాబు అని మరో సొరకాయ బుర్ర గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు ఇప్పుడు ఈశ్వరుడు కాస్త పక్కకుపోయాడు ఆ నారాయణుడు కాస్త పక్కకు పోయాడు ఎవరినో అన్వేషిస్తూ వెళ్ళాడే ఆ ఈశ్వరుడు నారాయణుడు పక్కకుపోయి ఆ స్థానంలో ఎవరు వచ్చేశాడు మరో ఎండిన సొరకాయ బుర్ర ఎక్కడ దొరుకుతుంది రా బాబు అని వెతకడంతో వచ్చేసి కాబట్టి ఇది ఆవేశంతో చేసేటటువంటి వదిలివేతలు ఇవి సన్యాసాలు అనిపించుకోవు సన్యాసము అంటే ఆంతరిక జగత్తును ఖాళీ చేయడమే సన్యాసం ఎందుకని మన ఏవ కారణం బంధ మోక్షయో బంధై ముక్తి నిర్విషయం మనహ నిర్విచారము నిర్విషయము నిర్వికారము నిర్హంకృతి ఈ నాలుగు ఎవరైతే ఆచరిస్తారో వారికి ఆంతరిక జగత్తు ఖాళీ అయిపోతుంది వీడికి ఏ ఆసక్తి మిగల్దు వాడప్పుడు ఆంతరిక సన్యాసంతో జీవించే గృహస్థ సన్యాసి గృహస్థ సన్యాసి అంటే అర్థం ఏంటంటే అంటే వాడు ఇంట్లో ఉన్నాడని కాదు దేహమునే ఇల్లుగా భావిస్తున్నాడని అర్థం దేహమునే ఇల్లుగా భావించినప్పుడు వాడేమయ్యాడు ఆ దేహం ఇంటికి యజమాని దేహి శరీరం ఇంటికి యజమాని శరీరి ఆత్మ అప్పుడు బంధ మోక్షాల ప్రసక్తి ఇప్పుడు వదిలేశాడా ఎక్కడ వదిలేశాడు పట్టుకున్నాడా ఎక్కడ పట్టుకున్నాడు వదలాలేదు పట్టుకొని లేదు ఊరకున్నాడు సాక్షిగా ఉన్నాడు తటస్థంగా ఉన్నాడు అధిగమించి ఉన్నాడు ఉన్నాడు ఊరకున్నాడు సాక్షిగా ఉన్నాడు అధిగమించున్నాడు అతీతంగా ఉన్నాడు ఈ నాలుగింటిలో జ్ఞానం ఏమిడి ఉంది జ్ఞానం జ్ఞానం జ్ఞానం ఎన్ని చోట్లయితే చెప్తామో ఈ నాలుగింటిని జాగ్రత్తగా పట్టుకోవాలి ఊరకుండుట బ్రహ్మం సాక్షిగా ఉండుట